కాబట్టి నేను తరుశిష్యుకు పారిపోతుని మూడవ వర్షంలో చూడండి నేను ఇక బ్రతుకుట కంటే చచ్చటం మేలు ఆల్రెడీ చచ్చటానికి ప్రాణం మీద విలువ ఉండదు కదా కానీ నేను సాక్ష్యం నేను చచ్చిపోతే నేను బ్రతికించింది దేవుడని సాక్ష్యం చెప్పినాక మళ్ళీ చచ్చిపోతామనే బుద్ధి వస్తుందా సెకండ్ టైం తీర్మానించుకోండు ఫస్ట్ టైం ఏమని తీర్పు నేను ఎలా చస్తా దాన్ని చంపుతాడు నేను మట్టుకు వాళ్ళకు స్వార్థ ప్రకటించు ఎందుకంటే వాళ్ళు నా దేశస్థులని చంపబోతున్నారు భవిష్యత్తులో వాళ్ళు చంపకుండా నేను చచ్చిపోతే బెటర్ అని అనుకున్నాడు నేను ఏదో త్యాగం చేసిన గొప్పగా ఫీల్ అయ్యింది కానీ ఇక్కడ అర్థమవుతుంది ఏం తెలుసా నేను బ్రతుకుట కంటే చచ్చట మేలు అని అంటున్నాడు ఎందుకు ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళు నా దేశాన్ని చంపుతున్నారు నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను నా చుట్టాలంతా చచ్చిపోతున్నారు నా కళ్ళ ముందు రక్తపాతం కావతుంది అది చూడకపోతేనే మంచిది నేను సస్తే బాగుంటుండే కదా అంటున్నాడు ఇవన్నీ నేను చూలసి వస్తుంది కదా భవిష్యత్తులో ఒకవేళ నా కాలంలో ఈ ఈ పర్వచనం నెరవేరితే అశ్వనియులు వచ్చి నా దేశ పడ్డప్పుడు నా కళ్ల ముందు వీళ్ళందరూ చచ్చిపోతుంటే నేను ఎట్ట అని అనుకుంటున్నాయి కాబట్టి నేను బ్రతకుట కంటే చచ్చుటం మేలు యొహోవా నన్ను ఇక బ్రతకనియక చంపుము అని యొహోవాకు మనవి చేసేను ఎందుకంటే ఈసారి అర్థం అనుకుంటున్నాడు నా నేను చచ్చిపోలేను నాకు తెలుసు వాటిని నువ్వే చంపునని దేవుని అటువంటి ఎందుకంటే మనంతట మనం సావడం తప్పు సూసైడ్స్ తప్పు దేవుని బైబుల్ ప్రకారంగా సూసైడ్ చేసుకుంటే దాని తర్వాత నీకు చాలా శిక్ష ఉంటది ఎందుకంటే నీ నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు అది దేవుడిచ్చిన బహుమనం కాబట్టి నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు కాబట్టి యో తెలుసు అది కూడా నార సంబంధించింది నీ సొంత ప్రాణం తీసుకోవడం కూడా హత్యకు సంబంధించింది దానికి తగిన శిక్ష ఉంటది తర్వాత అనేది కాబట్టి యోహోవా నన్ను బ్రతకనియాక చంపమని యోహోవాకు అందుకు యోహోవా ప్రార్థనిస్తున్నాడు చూడండి యహోవా మాట్లాడుతున్నా ఇప్పుడు దేవుడు నీవు కోపగించట న్యాయమా అని అడిగాను ఒక ప్రవక్త కోపగించుట న్యాయమా అన్యాయం కదా దేవుడు జ్ఞాపకం చేస్తుండే ఒక ప్రవక్త కోపగించుట న్యాయమా అని అడిగాను అప్పుడు యోహోయ యోన ఏమంటున్నా చూడండి అప్పుడు యోన ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని సరే పందిరి వేసుకుంటే అక్కడ ఆయన ఉత్తర దిక్కున పోయి మొత్తం దేశమంతా తిరిగి సువార్త చేసి అది ఎక్కడికి వచ్చిండి ఇప్పుడు తూర్పు ఆ దేశానికి తూర్పు తట్టిన ఆ పట్టణానికి తూర్పు తట్టిన ఒక చిన్న గుడ్స్ వేసుకున్నాడు అదే చెప్తుండ చిన్న బూత్ ఒక పందిరి ఒకటి వేసుకుని పట్టణకు ఏమి సంభవించినో చూచి ఆ నీడను కూర్చుని ఉండగా సరే ఇంకో త్వరలో దేవుడు శిక్షించబోతుండేమో ఇంకో త్వరలో దీనికి దీనికి దుస్థితి పట్టబోతుండేమో అని గమనిస్తున్నాడు అంటే వాళ్ళు నశించుకోవాలా అనేది ఆశ ఇది చాలా తప్పు ఒక దిక్కు సువార్త చేసి వాళ్ళు రక్షణ పొందడానికి సంతోషం ఉండాల్సింది పోయి వాళ్ళు చచ్చిపోతే బాగుంటది వాళ్ళు నశించిపోతే బాగుంటది అని ఇంకా మారలేదు దేవుడు మాట్లాడుతున్నా గాని ఇంకా మారలేదైనా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే బుద్ధులేని కన్యకందరూ క్షమాపాలం ఏందంటే వాళ్ళకి ఎంత చెప్పినా మారతలేదు వాళ్ళు సరే సర్పంలో తేలి మారవు కానీ గొప్ప జనం మటుకు మారతారు చివరికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఏమి సంభవించినో చూసేదనని ఆ నీడను కూర్చుని ఉండగా సరే ఇక్కడ కూడా తిరుగుబాటుతనం చేస్తున్నాడు రెండోసారి తిరుగుబాటునం ఈ పాస్టర్ అయితే దేవుడు అతనికి ఇప్పుడు ఒక పాఠం నేర్పాలా ఎట్లన నువ్వు మారాలా యోనా నువ్వు ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా నీ సేవ నిష్ఫలం అయిపోతుంది నీ నామనా ప్రవచించలేదా నీనామ రోలు స్వస్థపరచలేదా నీనామనా దయం వెలగొట్టలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన యుగ సమాప్తిలో తీర్పు దినంనా యోనా నువ్వు అట్లా ఉండకుండా ఉండాలంటే నువ్వు మార్పు చెందాలా యోనా నువ్వు సంపూర్ణంగా మారాలే నీ హృదయంలో అందరు రక్షణ పొందాలా అన్న ఆసక్తి నీకు లేదు యోనా నువ్వు మారాలా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు ఉపమానరీతిగా దాన్ని చూపిస్తున్నాడు మాటలు చెప్తే విన్లే ఈ ప్రవక్త ఇప్పుడు ఉపమానరీతిగా మాట్లాడతాడు చూడండి ఏమని మాట్లాడతాడు దేవుడు అని యహోవ స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను చూడు మరోసారి సొర చెట్టు ఒకటి అది ఏర్పరిచింది దేవుడు సొరచెట్టుని ఏర్పరచండి తిమింగలను ఏర్పరచండి ఇవన్నీ ఆయన ఏర్పరుస్తున్నారు చూడు ఇప్పుడు యోనకి బుద్ధి చెప్పాలా ఏంటంటే నీ పని ఏంది యోన నేను చెప్పిన పని చేయాల గాని నీ సొంత ఎందుకు ఉపయోగిస్తున్నావు వాడు నశించుకోవాలా మా దేశం నశించుకోవద్ద సొంత కాబట్టి చూడండి ఏమంటున్నాడు ఆ స్వర చెట్టుని దేవుడు దాన్ని నియమించండి అది అంత త్వరగా పెరగాల అంత త్వరగా పెరిగి తనకు తన తల పైన పాయిగా నీడ ఇచ్చినట్లు యోనా తల మీద నీడ నీడ ఇచ్చేటట్లు చేసేదాన్ని ఆ స్వర చూచి యోనా బహుగా సంతోషించారు బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు స్వర చెట్టు ఇస్సల్పల్ సాదృశ్యం యోనకి అంటే చాలా ఇష్టం కాని ఈ వాక్యము ఒకసారి నెరవేరింది ఎక్కడా అశ్వరులు వచ్చి వాళ్ళని అందరినీ చేశారు ఇస్సల్పల్ని అందరినీ తారుమారు చేశారు కానీ ఈ వాక్యము మనకాలకి సంబంధించింది నువ్వు బాగా అర్థం చేసుకోవచ్చు చూడండి మరుసటి ఉదయమందు దేవుడు ఒక పొరుగును అన్ని ఏర్పరుస్తాడు ఆయన నీకు ఏం కావాలన్నా ఏర్పరుస్తాడు నీకు తేళ్లు కావాలంటే ఏర్పరుస్తాడు నీకు సర్పములు కావాలంటే ఏర్పరుస్తాడు నీకు తిమింగలం ఆ పెద్ద చేప తేళ్లకు సాదృశ్యం అది తినాల్సిందే యోన గొప్ప జనం సాదృశ్యం యోన అంతే ఆయన ఆయన శ్రమలు అనుభవించాల్సిందే అది కుచ్చాల్సిందే ఆయన ఎక్కడ పడతాకక్కడ కాబట్టి ఇది కూడా అంతే చూడండి సోర చెట్టు ఏమంటుండీ ఆ స్వర చెట్టును చూచి యోన జరిగింది మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది దేవుడు చెప్పిండు ఆ పురుగు పో నీకు నేను ఒక మంచి పని అప్పగించిన నువ్వు పోయి ఆ చెట్టుని తొలిచి అంటే తొలిచడం అంటే ఏం చెప్పండి తినడం కాబట్టి మనము ఆ ఒక ఐదు వారాల క్రితము ధ్యానించిన ఏ యోవేలు ఎవుల గ్రంథాలని ఏమన్నాడు దేవుడు రకరకాల పురుగుల గురించి పచ్చ పురుగులు చిడ పురుగులు గొంగలి పురుగు ఇంకొకటి పసరు పురుగు ఈ పురుగులను ఈ పురుగులు నా మహా సమూహము అనడం నేను ఏర్పరచుకున్న మహా సమూహం అన్నట్టు నేను ఏర్పరచుకున్న పురుగుని ఆ పురుగును ఏర్పరిచింది నేనే అంటున్నాడు ఆ చెట్టుని ఏర్పరిచింది నేనంటున్నాడు దాని తర్వాత మత్స్యమును నేను పదిహేడ వర్షాలను చూసిన మొదట అధ్యయనం పదిహేడు వర్షంలో మత్స్యమును నియమించిన వాళ్ళను నేనే ఈ లోకంలో ప్రతిదాని నియమించే వాళ్ళనే కాబట్టి చూడండి ఈ స్వర చెట్టును నియమించింది దేవుడే ఆ మరుసటి ఉదయమన పురుగును ఏర్పరిచింది దేవుడే ఆ పురుగు ఏం చేసింది ఆ చెట్టును తొలి చెట్టు వాడిపోయాను ఆశ్చర్యకరమైన ప్రవచనం ఇది దేవుడు యోగా చూపిస్తాడు ఆ చెట్టును పుట్టించింది నేనే ఆ పురుగును పుట్టించింది నేనే ఆ పురుగు పోయి చెట్టును కూడా నా ప్రణాళిక నా ప్లానే నువ్వన్న ఆ చెట్టు మంచిగుండే కదా ఎందుకు అనవసరంగా ఆయన పురుగు పుట్టింది ఎప్పుడైతే మనం ఏ శుభ్రమలో ఉంటామో మనం ఫలిస్తాం నా నుండి వేరుగా ఉండి ఎవడూ ఫలించలేనాడు నిజమైన ద్రాక్ష వల్లిని తీగలు యోహాన్ సువార్త పదిహేను అదే ఆయనలో నాట పడితేనే నువ్వు ఫలిస్తావు నుంచి విడిపోతే నువ్వు ఫలించలేవు కాబట్టి చూడండి ఇవన్నీ అతికినట్లు మనకి దేవుడు వాటిని చూపిస్తున్నాడు ఆ చెట్టు వాడిపోయాను కాబట్టి యుగ సమాప్తిలో ఈ చెట్టు గొప్ప జనమైన క్రైస్తవులకు సాదృశ్యం అవు తేళ్లకు సర్పంలకు సాదృశ్యం అవి ఖచ్చితంగా గొప్ప జనం తొలిచివేస్తాయి ఇది భవిష్యత్తులో నెరవేరే వాక్యం నువ్వు ఏ పుస్తకం చూసినా నిన్ను ఇవి వెంటాడుతూనే ఉన్నాయి నీకు స్పెషల్గా దేవుడిని చూపిస్తున్నాడు ఏ పాసాలకు ఏ ఇయాలజీ కాలేజ్ ప్రొఫెసర్లకి చూపిస్తున్నాడు ఏ పుస్తకాలలో లేని నీకు ఎందుకు చూపిస్తుందంటే గొప్ప జనం పట్ల నువ్వు యోనలాగా ఉండొద్దు నువ్వు ఇంతకాలము ఇక్కడ ఉండి యోనలాగానే ఉంటున్నావు నువ్వు అనేక ప్రాంతాల్లో పోయి సువార్త చెప్తున్నావు గానీ గొప్ప జనానికి నువ్వు అసలైన వాక్యం చెప్తలేవు నువ్వు యోనలాగున్నావు ఎందుకంటే వాళ్ళ రక్షణ పొందొద్దని వాళ్ళ రక్షణ పొందాలని నీ యొక్క తపన నీ యొక్క ప్రేరపణ నీకు దేవుడివి అన్ని వాక్యాలు ఏం చూపిస్తున్నా నువ్వు ఇప్పటికి కూడా యోనలాగున్నావు గొప్ప జనము మార్పు పొందొద్దా ఆ చెట్టుని తయారు చేసింది నేను ఏర్పరచుకుంది నేను పొరుగును కూడా ఏర్పరచుకుంది నేను చెట్టు మరణించాల్సిందే అది వాడిపోవాల్సిందే దాన్ని ఆ విధంగా పొరుగుకు అగ్గిపించింది కూడా నేనే అది నా సమూహం నా సైన్యం అంటున్నాడు దేవుడు యువల గ్రంథంలో నుంచి చూసిన ప్రకారంగా కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి తూర్పు గాలిని రపించను తూర్పు గాలిని కూడా ఏర్పరచుకుంది దేవుడే ఎండను ఏర్పరచుకుంది దేవుడే ఎండ సర్పంలకు తేళ్లకు సాదృశ్యం ఎండ తేళ్లకు సాదృశ్యం తూర్పు గాలి సర్పంలకు సాదృశ్యం అది నిన్ను చుట్టుకుంటుంది గాలి వచ్చి నిన్న చుట్టుకుంటుంది ఎండ నిన్న నీ నీ శరీరం కాలిపోతుంది అన్నింటినీ నియమించింది నేనే అంటున్నాడు దేవుడు యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి మూడవసారి ఏమంటున్నాడు బ్రతుకుట చచ్చట నాకు మేలు అనుకునే కాబట్టి సావాలా మూడు సార్లు తీర్మానిచ్చుకోండి సావాలనేసి దేవుడు కూడా కోరు వీడేం సేవ కూడ్ర వీడు అనవసరంగా నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు ఊరికి ఒకసారి క్లీన్ చేసి పడేస్తే అయిపోతుంది అనుకుంటా అనుకుంటాడా లేదా ఒకసారి అన్నాడు మీ జ్ఞాపకం ఉందా లేదా ఎక్కడ చెప్పండి మోసే నువ్వు ఊరికి మధ్యలో ఎందుకు దూరుతున్నావు ఒకసారి నువ్వు పక్కకు జరుపు వీళ్ళందరినీ నేను క్లీన్ చేస్తా పది గోత్ర పన్నెండు గోత్రికలని నీ సంతానం ద్వారా నేను కొత్తగా ఇసల్ పల్లని తయారు చేసుకుంటా అన్నడా లేదా అంటలేడట్ల ఎందుకంటే ఇది మోస కాలం కాదు ఇది చూడండి ఇక్కడేమట్ అందుకు యోహోవా బ్రతుకుట కంటే చచ్చట నాకు మేలు అనుకునేను అప్పుడు దేవుడు ఈ సొర గురించి నీవు కోపగించిన న్యాయమా అంటే సొర భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాని గురించి నువ్వు బాధపడడం న్యాయమా అశ్వరులు వచ్చి ఈశ్వరి పిల్లలు చంపబోతుండ్రు అని నువ్వు తెలుసుకున్నావు నువ్వు చాలా తెలియలేనివి నీకు అన్ని ప్రవచనాలు బాగా అర్థమవుతున్నాయి కానీ అసలు అర్థం కాదు ఏంటంటే ఆ ప్రవచనం నాది అసూరు ఏర్పరచుకుంది నేను పురుగును ఏర్పరచుకుంది నేను వాళ్ళు వచ్చి ఈశ్వర్ పిల్లన్ని చంపుతారు నా విధానం ఎందుకంటే నా బిడ్డలు ఎప్పుడు తిరుగుబడతానని చేస్తున్నారు వాళ్ళని బుద్ధి తెప్పించుకోవాలి నా బాధ్యత వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే వాళ్ళందరు నరకని పోతారు వాళ్ళ మీదకి శత్రువులు రాకపోతే నా తట్టు తిరిగారు వాళ్ళు కాబట్టి అది నా విధానము నువ్వెందుకు అడ్డంకున్నావు నా మళ్ళా నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు సేవ చేసిన వారి నువ్వు నాకు ఎందుకు అని చెప్తున్నా చూడండి ఈ సురచుట్టుని గురించి నువ్వు కోపగించిన న్యాయమా అని యోనని అడుగగా యోనకి తెలిసి ప్రవచనం దేవుడు మాట్లాడుతున్న వాక్యం చాలా బాగా తెలుసు తెలిసి కూడా సత్యము ఆయన అవిధేత చూపిస్తున్న చూడండి ప్రాణము పోనంతగా కోపగించిన న్యాయమే అంటే ఏంటంటే నేను చచ్చిపోతే అది చూడంను కదా నేను చచ్చిపోతే పర్లేదు కదా ప్రాణం పోతుంది ఏముంది నాకు పర్వాలేదు ఎందుకంటే నేను అది అంత కఠినమైన రక్తపాతం నేను చూడను కదా భవిష్యత్తులో నా బంధువులు నా మిత్రులు నా తల్లిదండ్రులు అందరూ చచ్చిపోబోతున్నారు నా పిల్లలు నా దగ్గర బైబుల్ స్టడీలో మరణించబోతున్నారు అవన్నీ నేను ఎట్లా చూసి భరించగలను కాబట్టి ఇప్పుడు చచ్చిపోతే న్యాయం కదా ఇప్పుడు చచ్చిపోతే మంచిదే కదా అని దేవునితోనే ఛాలెంజ్ చేస్తున్నాడు కానీ ఆయన శాంతం అని మనం ఇందాక చూసినాం కదా పైన రెండవ అర్చనంలో ఆయన బహు శాంతము గల శాంతమును అత్యంత కృపగల దేవుడయి ఉండి పసాత పడి కీడు చేయక మనను వాటి మన అందరినీ అతను భరిస్తుండడు చాలా భరిస్తున్నాడు ఎందుకంటే ఒక దిక్కు ఆయన అని చెప్పి ఆయన ప్రేమిస్తులేరు మరి ఆయన మార్చుకోలేదా నువ్వు దేని ప్రేమిస్తున్నావు దాన్ని తీసేస్తాడు అప్పుడు నువ్వు ఆయనను ప్రేమిస్తావు అది విధానమైనది అందుకే నన్ను నాకంటే మీరు ఎక్కువ దేని ప్రేమిస్తా నాకు మీరు పాత్రలు గారు అంటాడు అందుకు నీవు కష్టపడకుండాను పెంచకుండా పెరిగిన పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొల చెట్టు విషయంలో నీవు విచారించుట విచారడుచున్నావే అయితే నూట ఇరువది ఎక్కువైన కుడి ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యహోవా యోనాతో సెలవిచ్చను నువ్వు కేవలము ఇసల్ పేల గురించి బాపడుతున్నావు నేను ఈ లోకస్ల గురించి బాధపడుతున్నా అన నువ్వుతా ఈ యొక్క చొర చెట్టు గురించి బాధపడుతున్నావు కేవలం ఇసల్ గురించి బాధపడుతున్నావు వాళ్ళు చచ్చిపోతారు భవిష్యత్తులో క్షమలు పాల్ కానీ ఈ లోకం మీదకి క్షమ కదా ఈ లోకం పాపంతో నిండింది కదా ఈ లోకంలో ఒక్కడు నీతి లేడు కదా అందరిని అరకానికి పోతున్నారు కదా మళ్ళీ నాకెంత బాధ ఉంటుంది యోనా అనులు అందరిని అరకాని పోతున్నారు యోనా నువ్వు ఉత్తర్ని సొంత రక్త సంబంధాల గురించి బాధపడుతున్నావు మళ్ళీ అనులందరూ రక్షణ నరకం కోతుంటే మళ్ళీ నాకు ఎంత బాధ ఉంటుంది ఆ విషయాన్ని బుద్ధి చెప్తున్నాడు అంటే చూడండి పాత కాలంలో దేవునికి అనుల రక్షణ పొందాలా అన్న ఆ ప్రణాళిక ఎంత తేటగా మనకు చూపిస్తుంది దేవుడు నినివే పట్టణస్థులు నూట వేల మంది సరే ఇషోర్ఫ్ల ఎంత వాళ్ళు ఐగుప్తులకి వెళ్ళి బయటకు లక్షల మంది ఉంది అంటే నూట వేల మంది కంటే ఎక్కువ కదా వాళ్ళు మీరు అనొచ్చు ఆరు లక్షల మంది ఏంటి నూట ఇరవై వేల మంది కదా బ్ర వీళ్ళు చచ్చిపోతే ఏమి కానీ నువ్వు యూనలాగా ఆర్గ్యూ చేయచ్చు దేవుడుతో కానీ దేవుడు నీ నెంబర్స్ గురించి మాట్లాడుతాడు నువ్వు సొంతకాలం ఉపయోగిస్తున్నావు వాడు అక్కడ ఆరు లక్షల వీడి ఇక్కడ వేల మంది ఆరు లక్షల మంది చచ్చుకోవడము నూట వేల మంది చచ్చుకోవడము ఒకటేనా అని నువ్వు సమర్థించవచ్చు కానీ దేవుని దృష్టిలో అది కాని కాదు నూట వేల మంది అంటే మీరు ఉప్మా రేటు తీసుకుంటే నూట వేల మంది ఈ లోకానికి సాదృశంగా ఉన్నారు అశ్వరులంతా ఈ లోకాన్ని పరిపాలించిన వారు కాబట్టి వాళ్ళ వాళ్ళ దేవతలు వాళ్ళందరికీ సాదృష్టంగా ఉండదు అన్నిలో సాదృశ్యంగా ఉంది వాళ్ళందరూ అందరి విషయంలో నేను విచార పడవద్దా అని యోనాతో సెలవిచ్చాను దాని తర్వాత యోనా ఏం కదా అక్కడికే వాక్యం ముగిస్తుంది అక్కడికి వాక్యం ముగిస్తుంది అంటే ఏం కావాలా బుద్ది వచ్చినాలనా బుద్ధి వచ్చినా అందుకే ఆయనకు బుద్ధి వచ్చింది కాబట్టి దేవుడు ఆ వాక్యాన్ని మత్స్వర్త పర్ణ దలమన జ్ఞాపకం చేస్తుంది లేకపోతే యోన గురించి జ్ఞాపకం చేయకపోయేవాడేమో గారు యోన నిజంగా పశ్చాత్తాపడిండాలా ప్రవ్వా నన్ను క్షమించిందైనా నేను ఇన్ని సంవత్సరంలో ఎంతగానో సేవ చేసినా నాలో గర్వం ఉండే ప్రవ్వా నేను డెబ్బై సంవత్సరాలు ప్రవచించి అనేకమైన ప్రవచనాలు నేను అర్థం చేసుకున్నాను ప్రవ్వా అనేక మందిని రక్షణ నడిపించను ప్రవ్వా అయినగా నాలో గర్వం ఉండే ప్రవ్వా సమస్తము నీ మూలంగానే జరిగింది ప్రవ్వా నేను దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాను ప్రవ్వా అని ప్రార్థించిండాల ప్రార్థించి నన్ను క్షమించే ప్రవ్వా అని పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకునిండాల డెబ్బై ఐదు సంవత్సరం తర్వాత యోనాకి బుద్ధి కలిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అందుకే మతేసు వార్త అధ్యాయంలో యేసు ప్రభు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంది చూడండి ముప్పై ఎనిమిదో వర్షంలో అప్పుడు శాస్త్రులలో పరిశైలలో కొందరు సరే శాస్త్రులు పరిసేలు రెండు గుంపులు అవి శాస్త్రులు పరిశైలు రెండు గుంపులు బోధ కూడా ఒక సూచక క్రియ అంటే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలా చాండోలు టైం పాస్ కాలేదు మాకు మాకు టైం పాస్ కావాలని ఉంది ఏదైనా మంచి డ్రామా చేయని అడుగుతాం కృష్ణరా స్టేజ్ మీజ పాట పాడు బ్రదర్ నువ్వు చాలా బాగా పాడతావు బ్రదర్ స్టేజ్ మీద పాట పాడు లేదంటే మ్యూజిక్ వాయించు బ్రదర్ అని అడిగినట్లుంది ఆయనకి ఎంత కోపం రావాలా నీకు టైం పాస్ కొరకు నేను వచ్చాను ఈ లోకంలోకి నీకు డ్రామా చేయడానికి మ్యాజిక్ చేయడానికి నేను నేను మ్యాజిషియన్ అనుకుంటున్నారా నేను ఏమైనా మంత్రగా అనుకుంటున్నారా మీరు ఆయనకి ఎంత కోపం వచ్చిందో చూడండి మాకు చాలా టైం పాస్ కావట్లేదు మాకు బోర్ వస్తుంది ఒక సూచన చూపి ఆకాశం మీద నీ ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా వీళ్ళు నా దృష్టిలో దొంగలు ఎందుకంటే వీళ్ళకి తెలుసు గురించి కానీ పబ్లిక్ లో ఈయన పట్టుకోవాలా పబ్లిక్ లో ఈయన తప్పు అని రుజుపరచడం కొరకు వీళ్ళు ఎప్పుడొచ్చుకోవచ్చు సర్పంపితలు ఎప్పుడంతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని స్వీకరించవు బయటికి ప్రభు పేరు తీసుకుంటే పాటలు పాడతాయి గానీ ఎట్టి పరిస్థితిలో ప్రభుని మహిమపరచవు వారి పెదములు నన్ను గణపరచులు గాని వారి హృదయం నాకు బహు దూరంగా ఉంటాయన్నది వీరి గురించి అప్పుడు శాస్త్రం దాని తర్వాత ఏమైనా చూడండి అంతటా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము రెండునేయా వ్యభిచారులు చెడ్డతరం వ్యభిచారులైన చెడ్డతరం రెండు గుంపులు మీకు కనిపిస్తూనే ఉంటాయి మీరు ఎంత వాక్యం చూడండి వీళ్ళు వ్యభిచారులు చెడ్డతరం వాళ్ళు సరే వీరైన వ్యభిచారం అంటే దేనికి సాదృశ్యం ఆగి అతిక్రమం అంటే పాపం కదా వ్యభిచరించకుడి అని మోస చెప్పిండు అంటే నువ్వు వ్యభిచారం తీసుకున్నావు ఒక పాసరి పట్టుకు నువ్వు వ్యభిచర్యు అంటే వాడు క్షణం లేదు కూలి పడి సావాలా హార్ట్అటాక్ వచ్చి కదా నువ్వు వ్యభిచరిగినా అంటే అరే ఏం మాట్లాడుతున్నావు అని వాడు కోపంగా వస్తుంది కాని వాడు నిజంగా నాలోనిది వీడు బయట తీసుకొచ్చిండి అంటే వాడి హృదయం హార్ట్అటాక్ తో అక్కడే స్పాట్స్ ఆవాలా కాని చూడండి ఇంత ధైర్యంగా సరే మీరు అనొచ్చు బ్రదర్ మనం ప్రేమతో చెప్పాలా బ్రదర్ అవును ప్రేమతో చెప్తాం కరెక్టే వాడు నశించిపోదాని చెప్పాలా కానీ కొన్ని స్థలాలలో నువ్వు కఠినంగా ఉండగా తప్పదు లేకపోతే నీ మీదికి నువ్వు కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు నశించుకోకుండా ఉండాలంటే నువ్వు కొన్నిసార్లు కఠినంగా ఉండాలా ఇప్పుడు నేను చిన్నప్పుడు గోట్లు ఆడితే మన ఆయన బాగా కొట్టిండి ఒక రచ్చు ఇంటికి వచ్చి తీసుకొచ్చిన మళ్ళీ ఎప్పుడు గోట్లు ఆయన కొట్టకునింటే నేను ఎట్లంటే టైం అంతా వేస్ట్ చేసి చదవకపోయాను నేను బహుశా కాబట్టి విధానం మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాలి కొన్నిసార్లు కఠినంగా చెప్పాల్సిందే తప్పదు వ్యభిచారులైన చెడ్డతరం వారు రెండు గుంపులు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ వెతికినా ఇవి ఎట్లా అర్థం చేసుకోవాలా వ్యభిచారులు చెడతరం రెండు గుంపులు ఉన్నాయి కదా అయితే ఆ వ్యభిచారులునే పదానికి నేను చూసిన వ్యభిచారులు అంటే దాని నంబర్ ఏముందంటే వ్యభిచారము అంటే ఆజ్ఞని ఉల్లంఘించడం అంటే ఇది నిజమా ఇది నిజం కాదు ఇది అబద్దం అంటే తారుమారు చేయడం కాబట్టి ఇది దుష్టి నుంచి వచ్చింది ఆ బుద్ధి దుష్టి నుంచి వచ్చింది కాబట్టి దేవుడు చెయ్యం చెయ్యద్దు అన్న పనిని నువ్వు చేస్తే నువ్వు ఖచ్చితంగా దృష్టిని స్వాగం గలవాడు కాబట్టి సర్పానికి సాదృశ్యం సర్పం ఎప్పుడు ఏం చేసింది హవ్వను ఇది నిజమా తినకూడదనడా తినదనడా తింటే మీరు ససరనడా మీరు సావనే సావరు అనోనేషన్ కాబట్టి వ్యభిచారము అంటే సత్యాన్ని అసత్యంగా మార్చడం వ్యభిచనంతో పోల్చిండి విగ్రహాలని పూజించడం వ్యభిచనంతో పోల్చిండి అంటే ఏంది జీవం గల దేవుణ్ణి ప్రార్థించకుండా పనికిరాని మృతమైన వాటిని పూజించడం వ్యభిచారంతో కాబట్టి వ్యభిచారమైన వ్యభిచారులు అంటే సర్పాల సాదృశ్యం చెడ్డ తరము నేను చూసిన వ్యభిచారులు అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే ఈవిల్ జనరేషన్ అని ఉంది ఈవిల్ జనరేషన్ ఇంగ్లీష్ బైబుల్లో ఈవిల్ జనరేషన్ కి జేమ్స్టాంగ్ నంబర్ జి ఫార్టీ ఫైవ్ క్రమముగా మంచి గుణం నుంచి దిగజారిపోయిన వారు క్రమం క్రమముగా మంచి గుణగణం నుంచి దిగజారిన దానికి అని ఉంది అర్థం కాబట్టి మంచిగా ఉన్న వాళ్ళు దిగజారిపోవడమే వ్యభిచారం ముందు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి వ్యభిచారంలో పడిన వాళ్ళు మంచిగున్న వాళ్ళు దిగజారిపోవడం కాబట్టి ఆ జేమ్స్ నంబర్ చాలా బాగుంది డి జనరేషన్ ఫ్రమ్ ఒరిజినల్ వర్చ్యూ వర్చ్యూ అంటే సుగుణం ది జనరేషన్ అంటే నీ సుగుణము దిగజారిపోవడం నీ సుగుణంల నుంచి నువ్వు జారిపోవడం దుర్గుణంలోకి రావడం దాన్ని ఈవిల్ జనరేషన్ అంటే వ్యభిచారతరం కాబట్టి వ్యభిచారతరం అంటే సర్పములకు సాదృశ్యము చెడ్డతరము వాళ్ళు అంటే ఈ లోకంలో చెడు చేసేవాళ్ళు తేళ్లకు సాదృశ్యం చెడు అంటే దోచుకోవడము తనడము కొట్టడము గుంజుకోవడము స్వాధీనపరచుకోవడం ఇదంతా సర్ప తేళ్లకి కాబట్టి ఈ రెండు గుంపుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటుండ చూడండి విభిచారులైన చిటతనం వారు సూచక క్రియలు అడుగుచున్నారు కాబట్టి అక్కడ సూచ్యక్రియ ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే పరిగెత్తుందా లేదా క్రైస్తవులు వాళ్ళకి సూచక చూడాలని ఆసక్తి ఉంది కానీ అసలైన సూచక ఏందో ఇప్పుడు చూడండి దాంతో మనం వాఖ్యం ముగించుకుంటాం ప్రవక్త యోనాను గూర్చిన సూచక గానీ మరి ఏ వారికి అనుగ్రహింపబడదు యుగ సమాప్తి వరకు మీకు ఇంకా ఏ లేదు లేబర్ నుంచి చాలా అద్భుతాలు చూసినప్పుడు అది ఎక్కడ అక్కడ అద్భుతాలు ఇట్లంటే వాడిపోతున్నారు మనుషులు అవి సూచక్రియలు కావు మోసక్రియలు అవి లేబర్ ఇట్లాంటి అద్భుతాలు జరుగుతున్నాయి అట్లాంటి అద్భుతాలు అవన్నీ మోసక్రియలు సూచక ఒకటే ఏందది యోనాను గుర్చున్న సూచక్రియని ఏందా యోనాను సూచ్యక్రియ ఏ సో చెప్తుంది చూడండి యోన మూడు రాత్రి బగళ్ళు మూడు రాత్రి బగళ్ళు అంటే కరెక్ట్ గా మూడు రోజులు అంటే ట్వంటీ అవర్స్ లెక్క అనేది కాదు మనం బాగా అర్థం చేసుకోవాలి అవర్స్ ట్వంటీ అవర్స్ ట్వంటీ అవర్స్ అంటే అవర్స్ 72 టూ అవర్స్ ఆయన తిమంగంలో గడుపులో ఉండడానికి అట్లా కరెక్ట్ లెక్క చెప్పడం మూడు రోజులు మూడు రాత్రులు అంటున్నాడు దేవుడు తిమంగళము కడుపులో ఎలాగుండెనో అలాగో మనుషు కుమారుడు మూడు రాత్రి భూగర్భంలో ఉండును ఇప్పుడు చూడండి నలభై ఒకటో వర్షంలో ఇది మీకు అర్థం కాదు రజ్ నినివే యోనా ప్రకటన విని మారు మనసు పొందిరీ గనుక విమర్శ సమయమున్న నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇది ఇంకా నెరవేరలే అంటే ఒకసారి నెరవేరింది ఏంటంటే అసలు వచ్చి ఇసరి తాల మీద నేరాన్ని నేరస్థాపన చేశారు అంటే శిక్షించారు నేరస్థాపన అంటే మీరు తప్పు చేసిన రు అని శిక్షించడం అంటే నినివే పట్నస్థులు ఇసలి తాల మీద నేరస్థాపన చేశారు కానీ ఏ మాట్లాడుతుంది ఇక్కడ చూడలేమని ఈ తరము అంటే ఇప్పుడు జరగబోతుంది ఇది ఇప్పుడు జరగబోతుంది ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఒకసారి ఆల్రెడీ చేసిండ్రు ఇప్పుడు చేతురు చేయబోతున్నారు త్వరలో నినివే పట్టినస్థులు వీరి మీద తీర్పు చేయబోతున్నారు ఇది నెరవేరలే ఈ ప్రవచనం మన ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరలే ఇది ఈ యుగ సమాప్తిలో త్వరలో నెర ఇది నీ కాలంలో నెరవేరుతుంది మన కాలంలో నెరవేరబోతుంది యుగ సమాప్తి కాలంలో నినివే పట్టినస్థులు లేక రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందిన వారి మీద తీర్పు తీర్చబోతున్నారు ఎందుకంటే ప్రభు చెప్పిండు ఆయన తిరిగి వచ్చినప్పుడు మనమందరం అతనితో పాటు సమంగా కూర్చొని ఈ తరం వారికి తీర్పు తీర్చామని మత వార్త ఎన్నోరాజు చూపించింది మనకి ప్రభు కాబట్టి ఇది ఖచ్చితంగా నెరవేరాల్సిందే ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎవరైనా యోనా కంటే గొప్పవాడు యేసు సులమోను జ్ఞానము వినుటకు భూ భూమి నుండి వచ్చిన వచ్చను ఇదిగో సులమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు యో నా కంటే గొప్ప ప్రవక్త సులోమోను కంటే గొప్ప రాజు మన ప్రభు కాబట్టి ఆయన ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన కంటే గొప్ప వ్యక్తులు ఎవరు లేరు ఆయనను మించిన వ్యక్తి ఆయనను మించిన దేవుడు ఒకడు కనిపించడు మనకు కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని మనకి కావాల్సింది ఒకటే సూచన ప్రతి రోజు లేస్తే ప్రభు నువ్వు నాకు ఆల్రెడీ ఇచ్చిన సూచన నాకు ఇంకేం సూచన అవసరం లేదు నువ్వు ఆల్రెడీ నాకు సూచించిన ఏదో సూచన యోనా ఏరీతిగా మూడు దివరాత్రులు తిమింగలప గర్భంలో ఉన్నాడో మీరు నా కొరకు మరణించారు ప్రభు నా పా నిమిత్తం ఈ లోకస్తుల నిమిత్తం ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరి గురించి హీ డైడ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఆ యోహాను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వర్షంలో ఉంది ఎందుకంటే మీరు ఒకసారి చూడండి అది అది మీకు వాక్యాన్ని ముగించుకుంటా మొదటి పత్రిక ఇంత బాగుంది వాక్యం సాధారణంగా చూడం మనము రెండవ అధ్యాయము మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినంలో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములను మాత్రమే కాదు సర్వ లోకములకు శాంతికరమై ఉన్నాడు అంటే ఈ లోకం సర్వ లోకపు యొక్క పాపంను అతను భరించి అక్కడ చూడండి యోహను భక్తుడు ఎంత బాగా చెప్తాడు మన కాకుండా సర్వ లోకపు పాపములను అతను భరించి అయన మరణించే టైంకి ఆ పిలాతు పిలాతు మళ్ళీ అసూర్యుడు ఇవన్నీ అతికినట్టు మనకు పిలాతు అసూర్యుడు అసురు సంతతి నుంచి ఇచ్చిన వాడు ఎప్పుడైతే యోనా ఆ తిమి సముద్రంలో పడవేమన్నప్పుడు ఆ నావీకులు ఏమన్నారు గురించి నిరపరాధి రక్తము మా మీద ఉండద్దు ఎందుకు మేము అంటే యోనా నీతి మంతుడు ఏ తప్పు అని వాళ్ళు సాక్ష్యం పిలాతు యేసుల గురించి సాక్ష్యం ఇచ్చింది ఈయనలో నాకు ఏ పాపం కనిపిస్తులేదు ఈనలో నాకు ఏ తప్పు కనిపిస్తలేదు ఈనలో నాకు ఏ నేరం కనిపిస్తులేదు అన్నాడు ఇవన్నీ అతికినట్టుంటాయి మన బైబుల్ ఎన్నిసార్లు చూసినా గానీ కాబట్టి ఆయన మరణించేటప్పటికి పిలాతు నేను మిమ్మల్ని మీకు మీరేమన్నా చేసుకోండి అని నాతో ఏం సంబంధం లేదు నా చేతులు అడిగేసుకుంటున్నా అంటాడు అప్పుడు ఆ సర్పములు తేళ్లు ఆయన ఈడ్చుకపోతాయి ఈడ్చుకపోయినప్పుడు ఆయనని చంపే టైంకి ఏం చేస్తారంటే ఆయన ఆ సిలువ మీద ఒక పత్రం పెడతాడు ఏంటంటే ఈ రోజు నుంచి ఈయనకి ఇస్రాయల్ యొక్క పౌరసత్వాన్ని కొట్టివేస్తున్నాం అది ఎవరు చెప్పరు మీకు ఏసుక్ అనేవాడు ఇస్రాయలే దేశస్తుడు కాడు అని రాసి ఆయన పౌరసత్వాన్ని కట్ చేసిస్తారు శాస్త్రులు పరిశీలి నువ్వు యూదున్వి కావు నువ్వు ఇస్రాయల్ దేశస్థుని కావు అనేసి దాని మీద పత్రం రాసి ఆయన తెలివేసి అంటే ఆయనను అంతగా అవమానించారు చివరికి నువ్వు భారతీయునివి కావు అంటే నీకు ఎటువంటి పరిస్థితి ఆధార్ కార్డ్ వికేసానికి ఎట్లుంటది ఆధారం పోయినట్టే ఉంటది ఆయన జీవితం అట్ట చేసేరువాడు నువ్వు యూదున్వి కావు అని ఆయన పౌరసత్వాన్ని తీసేసి ఆయన సిలివేశుడు కాబట్టి మనం ఆత్మ దృష్టితో అర్థం చేసుకోవాలి కరెక్ట్ ఆయన కేవలం యూదుల కొరకు కాదు మరణించింది అవన్నీ దేవుడు తన ప్రాణాళిక చెప్పు నెరవేర్చింది ఆయన పౌరసత్వము యూదుల నుంచి తీసేస్తే ఆయన ఎవరివాడు స్వీకరించిన వారికి అందరి వాడు కాబట్టి ఆయన సర్వలోకం కొరకు సమాధానకరమైన బలిగా అర్పించబడ్డవాడు అందరికంటే శ్రేష్ఠుడు ఆయన తప్ప మనకి ఇంకా ఎవడ అవసరం లేదు కాబట్టి తండ్రికి మనకి మధ్యవర్తి మన ప్రభువే పాస్టర్ కాదు బాగా అర్థం చేసుకోండి తండ్రికి నీకు మధ్యలా పాస్టర్ కానే కాదు సేవకుడు సేవకురాలు కానే కాదు యేసు ప్రభు తప్ప ఎవరు మనకు మధ్యవర్తి కాదు యేసులో తప్ప ఎవరు మనకి తండ్రి కాదు యేసులో తప్ప ఎవరు కూడా మనకు కుమరుడు కాదు ఏసులో తప్ప ఎవరు మనకు ఆత్మ కాదు తండ్రి కుమార పరిశుధాత్మ అన్ని ఏస్టోవే కాబట్టి ఆ విధంగా నేను అర్థం చేసుకోవాలా ఇవన్నింటినీ చూపించిన మన ప్రభు ఈ రోజు నిన్ను యోనా నుంచి యోనా జీవితాన్ని చూపించి దీన్ని మార్చుకోవాలా నువ్వు యోనా లాగా ఎన్నిసార్లు తిరుగుబాటు అని చేస్తావు మూడు సార్లు చేసిన తిరుగుబాటు సత్యపైనకి బుద్ది రావాలా అది రాలేదు స్వరచేప స్వరచెట్టు విషయంలో చెప్పినప్పుడు అప్పుడు బుద్ది రాలేదు కానీ చివరికి ఆయన మార్పు చెందిండ్రు కాబట్టి మనం కూడా ఒకవేళ మనలో యోనా బుద్ది ఉంటే ఈ రోజు నుంచి దాన్ని తీసివేసేలా లేకపోతే ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటూ అర్థం దానికి ఏమి పరమార్థం లేదు ఈ సత్యాన్ని బయల్పరిచిన దేవుడికి మన కృతజ్ఞత భావంతో మన కాలాన్ని జీవితాన్ని సమర్పించుకుందాం అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుల మీకు వందాలైనా యువరానికి వచ్చిన అనేకమైన విషయాలు మాత్రం మాట్లాడనారు ప్రభావ తిరుగుబాటుదారుడైన ఆ యొక్క ప్రవక్తనైనా ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా గానీ మీ యొక్క ప్రణాళిక మీ యొక్క ఆ గ్రేట్ కమిషన్ సమస్త సృష్టికి రక్షణ అన్న ఆ ఆసక్తిని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ప్రవ్వా నినివే పట్టినస్థులు నాశనమైన పర్లేదు నా నాశ నా స్వర నాశనం కావద్దు నా దేశము నాశనం కావద్దు అని తీర్మానించుకున్నాడు ప్రవ్వా నివే పట్నస్థులు పురుగులతో సమానమని మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వ కానీ ఈ లోకంలో ఆ యొక్క సాదృశ్యమని మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వానొక దినము ఆ యొక్క సాదృశ్యంగా ఉన్న మత క్రైస్తవులు గొప్ప జనం అందరు ప్రవ్వా ఆ యొక్క సర్పంలో తేల చేత పట్టబడి మరణిస్తారన్న విషయాన్ని చూపిస్తారా వాటి అన్నిటిని నియమించిన వాడును నేనే అని మీరు అన్నారు ప్రవ్వా ఈ విషయాన్ని మేము అర్థం చేసుకున్నట్టు సహాయపడండి ప్రవ్వా కొంత కష్టమే గాలినైనా మీకు తగిన సమస్తము సాధ్యం ప్రవ్వా ఇవన్నింటినీ బయల్పరిచే మీరే ప్రవ్వా కాబట్టి యోనా మేము తిరుగుబాటుతనం చేయకుండా ప్రవ్వా యోనా అనే ఒక ప్రవక్త కేవలము తాను చెప్ప తనకు తనకు చెప్పబడ్డ పనే చేయాల్సిన వాడు తన సొంత తలంపులు ఉపయోగించవలసిన వాడు కాదు ప్రభు వాటి మేము కూడా అదే రీతిగా ఉండాలని మేము కూడా మీరు చెప్పిన పని విధేత చూపించి పోవాల గాని మా సొంత తలంపులు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా తలంపులు తీసేసి మీ తలంపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా మనసు తొలగించేసి మీ మనసు మాకు అనుగరించమని ప్రార్థిస్తున్నాం మా హృదయాన్ని తొలగించి ప్రవ్వా మీ హృదయాన్ని మా హృదయంలో పెట్టమని ప్రార్థిస్తున్నాం అటువంటి కృపా భాగ్యాన్ని మాకు దయచేసి ఓ ప్రవ్వా గొప్ప జనం పట్ల భారం మేము ముందు పోలాగిన సేపడమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమె